కీర్తన మూడు వందల నలభై మూడు ఎన్నడూ విజ్ఞానమిక నాకు విన్నపమిదే శ్రీ వెంకటనాథ పాసిన బాయవు బంధములు ఆశ దేహమున్న కోరికలు కాసిలితిత్తము గలిగిన కొత్త ొక్కటి కి నిడబడవు అక్కట శ్రీ వెంకటాధిపుడా సకలమునీ శరణంటే ఇక వికటములని ఎను వేడుక నాళ్ళు